వేదాహను సమతీతాన్ని వర్తమానాలు చాంచిన భవిష్యానికి భూతాన్ని మాంత్రితన కర్చన వేదాహన సమతీతాన్ని ఎన్ని గదువులు నీవు విడిపోయి నడుచుకోలేరు అక్కడ వర్తమానాలు చాచున ఇప్పుడు ఎన్ని భూతములు ఉన్నాయో జగత్ని భూతములు నాకు తెలుసు భవిష్యానికి భూతములు ఏ భూతములు ఏ పరిచయం ఎన్ని ఆవి తెలుసు మాంత్రితన నన్ను మాత్రం క్షేగడదు అయితే తెలియదైతే తెలియతే ఏమిటంటే ఆ తత్వం తెలియదు సరిగేస్తే తత్వం ఏంటో తెలియదు అంతేగాని తెలియదు అంటే పూర్తిగా ఎవరు తెలియదు పూర్తిగా తెలిసేవాళ్ళు ఏదో కొత్త వరకు వాడు కొంతవరకు కొంతవరకు మోడు అలా గ్రహించాల్సిందే కానీ సరిగేస్తే తత్వ తెలిసేటువంటి ఆయన అన్నాడు నీ యథార్థం నీకే తెలియదు కాదు కొరతాడు ఎట్లీ మైలు నీకే తెలియదు అయితే మరి అధ్యత్వం రాలేదా సరివేస్తున్నాడు కాబట్టి యథార్థనకి అధ్యత్వే కదా దానికి అంతం ఉంటే తెలుసుకోవద్దు అంతము లేదు దానికి తెలుసుకునేది ఏమిటి అంతం శక్తి నా దోషాస్తి సాంగిర అన్నాడు భక్తుడు స్వామి నీ దోషము లెక్క పెట్టడానికి వీరాజు నీ గుణములు లెక్క పెట్టడానికి వీళ్ళ చాతుములైవ శక్తి ఉన్నా దోషాస్తి సాంగిర నీ గుణములు లెక్క పెట్టారు దోషము లేకపోతారు నా గుణములు నీ దోషములు కూడా అర్థం కలిగింది ఆనంద గుణములకు అంతులేదు కొనుక లెక్క పెట్టడానికి వలగాలి అంత ముఖ్య లెక్క పెట్టవచ్చు ఇంకేం లెక్క పెట్టవచ్చు అంతవలంగా లెక్క పెట్టించట్టు గుణము అభారేమో పశ్చిమ అప్పుడు లేని వేడు పెట్టారు చూసావు ముఖ్యంగా ఒకటి అప్పుడు ఏవి ఏమా ఎలా లెక్క పెట్టేటట్టు ఏంటంటే ఎట్లా లెక్క చమత్క అదే అంటే స్వామి అలాగా అదయ్యా ఈ ఎక్కడ ఉన్నారు బయలుదేర కుదేవి అప్పుడు కుంతీదేవి దేవతీ దేవి దీవుని అనేక మంది సాక్షికి మొదలైన అనేక మంది వెంట పెట్టుకుని బయలుదేరా ఆ ట్రేణిస్తూ ఆ మణిపురానికి వచ్చారు రూపంలో వచ్చి చూస్తే ఎలా ఉన్నాయి పోసినటువంటి దొంగ సాధారిగా ఉన్నాయి రమణంగా ఉంచారు చచ్చి దిగారటాకి ఆ కుత్తీ దేవి ఆ దేవతీ దేవి ఆ అత్య శరీరం మీద వెళ్ళిస్తున్నారట ఆ జర్నలిస్టుడు కూడా వారు చేసినంతటి అత్యగడానికి అనేక నిమిషములుగా పరివల పెట్ట రాజవేసి ఆ దేవుడి అంత పెట్ట అల్లుడవైన దాడి అటు అల్లుడైన దాడి ఎదురాడి ఉందరు పాదముల మీ తల్లిని పడుతుందో అర్జున పలకలిదేవి పొద్యము అల్లు అయినప్పటికీ మీ ఒక మాట పడుతాడు మీ తల్లివారిగా పాదములు నా పాదవులు కనబడుతూ ఉండేవాళ్ళవి ఇరా ఇలా దుఃఖపడుతూ ఉంటే పలకలే అని బాధపడుతూ ఉన్నట బాధపడుతూ ఉన్నారు ఈ సెరస్లు మీరు ఎంత వచ్చి చూచారట అయ్యేది శరీరం సెరస్సు లేదు వచ్చి చెప్పాడు స్వామి ఈ బ్రులు ఆలోచన వచ్చి అనేక ప్రయత్నములు చేయగా ఆ రత్నాన్ని తీసుకుని వచ్చాము ప్రత్యే ఇక్కడికి వచ్చే లేదు అతను శరీర శరీరం ఆ సెరస్ లేదయ్యా స్వామి మేము ఏం రథాన్ని తెచ్చారు ఎటువారడా అట ఎక్కడుంది ఎక్కడ లేదు చూచారట చూస్తే ఎక్కడుంది ఈ రథం ఏడుస్తున్నారట ఏడుస్తుంటే తాను శపథం చేస్తున్నారట ఎడవట బ్రహ్మచర్యం మే ్రహ్మజే పూర్యాదు అవ్యాకటం వైశ్వర్యం జీవతుర బ్రతడు రథుకుతాడు కానీ అరే స్వర్గం జిత్వా రోక్ష సేవకి తత్వాదుకం తేయ యుద్ధాయ ప్రాప్తి శిస్వర్గం సంస్థానకవా గతాను హావ జా రోక్ష సేవకి ఉంటారు మూలోత్పకా తత్వాదుకం తేయ కీర్తి సోత్పథ ప్రకృతి పూర్వకలో నిజ బాధ నా ముందులా అంటే వాళ్ళు పెట్టాడు ఇవన్నీ వాడికి కూడా కర్మానుసారంగా అనుభవించాల్సిందే మనం అంటే వాడిని చెప్పుకుంటాడు వాడికి ఏడు లేదు ఏది ఆయన అసలు ఎందన్నారు కానీ ఇప్పుడు మరి ద్రతడం అంటే బ్రతుకుతారు కానీ బ్రతడం అంటే చానుమతికి ఇచ్చినట్లట కాదు అది అనకూడదు అస్థలిత బ్రహ్మచారికి ఈ బ్రహ్మచర్య ఒక ఎప్పుడు లేదు ఇక్కడ రేపల్లెలో మూడు లక్షల యాభై వేల నోట్లేదు తర్వాత మేనట బాధ తర్వాత అక్క భార్యము తరువాత పదహారు వేల నోటి ఈ నిమిషాలు ఈయనట దంపిక్రహ్మచర్యము జాతూ అంటాక బ్రహ్మచారి మైటిష్టది ఎప్పుడు కూడా అసత్యవు పాటించేవాడు అనేటట్లయితే ఈ రస సత్యుడు ఈ పాటించారు ఎప్పటికప్పుడు జరిగేది అబద్ధాలు ఆచార్యులత శ్రీకృష్ణ స్వామి వారు అన్ని అవసరాలు నేను అబద్ధం ఆడని పట్టు పుట్టురావడానికి సర్వ నేను అబద్ధం నువ్వు నువ్వు అబద్ధం ఆలోచన సాస్తారు మొత్తం జరగతావు కదా సార్ సాగు సాయి అబద్ధం ఆగ్రో సావి వరట అందరం అవుతా ఏదయా అర కోర్టు పట్టుకున్నాట అక్కడికి సాగు దగ్గరకు వచ్చింది అప్పుడు అయ్యో ఏడు అశోత్సవం ఏడు అన్న దానికి వస్తున్నాడు అది రకంగా అతి సమాహత అనే వాళ్ళకి సమర్థ వాక్యం భోగించాల బాధ్యమైన గడపలేద అబద్ధాసం చేసుకుంటున్నారు పడగొట్టేశారట అలా అబద్ధం ఆడు అంటే తొత్తి పెద్ద ఆడించేవాడికి సర్వేశ్వరుడు అబద్ధమైన సత్యలేమిటి వారికి వాక్యమే సత్యం అంతే కాని వాడికి అబద్ధము ధర్మము ఆ ఈ మొత్తం కూడా అంటే మన ప్రభుత్వం ఇప్పుడు మన ఖాతా నాడు నుంచి సంపాదించారు భూమి అటు రెండు డ్యూట్ పెట్టారు ఎక్కడ వీళ్ళు ఉండి పద్దెనిమిది ఎకరాలు మిగిలి రెండు రోజులు డ్యూట్ పెట్టారు దావైంది ఏమ సంపాదించాడు మొత్తా సంపాదించాయంటే మొత్తం లేదు కాతా లేదు సన్నిహితుంది వీళ్ళకి ఎంత ఉంది ఇక జగదీస్ట్రీకి ఎంత ఫోన్ ఉందో అటు అండకూడదు ప్రముఖ అండ వారికి ఎంత భవనం ఉంటుంది ఈ నెక్కలేదా వారికి సత్య వేరికి అసత్య వేరికి సత్వ వేరుకి అసత్వం వారి యొక్క వాక్యమే తెలిపోటం కనుక రేడు అలా సరే అడాకతం మమైర్యం నా యొక్క ఐశ్వర్యంతో సుమానమైన ఐశ్వర్యం ఎవరికి లేకపోతే ఈ ఐశ్వర్య ముఖ్యమేరు రాదు ఈయన అసవాసం లేక జీవి అందువల్ల డాక్టర్ రెడ్డి పరిపాలిస్తూ వాడు ఏం మరి ఇప్పుడు ఏమిటి అర్జునుడు అదే వరకు జగన్ ముందు వచ్చేసింది అర్జునుడు యొక్క శరత్ వచ్చి చదువుకున్నాడక్కడు లేచాడు అర్జునుడు కదా ఎక్కడికి ఇచ్చాడ మొత్తం అంతా లేచాడు మొదలైనటువంటి లోతులంతా కూడా వేశారట ఆ రత్న ప్రభావం చేత ఏం చేస్తే ఆ పాదువుల మీద పడి అర్జలు పాదువుల మీద పడి నమస్కరించాలి రాజలోకమంతా వచ్చిపడ్డాడు స్వామి ఎప్పుడు తెచ్చేశారు ఎంత తల్లి ప్రాణ తీసింది ఆ రాజలోకం అంతా ఎదురుగా నిలబడింది పెడుతూ అతను దగ్గర రాలేదు ఇప్పుడు తన్ని రకాలనే యొక్క బాధ చూచ అంట ప్రియుడు ఎందుకు చేస్తాం అయితే తండ్రి తప్పినటువంటి నాకు ఈ జీవితంలోనే ఇది మృతుల ప్రయశ్చితం కూడా లేదు ఇక్కడ ప్రాయోపవేశం చేసి వదిలేశాడు శరీరం అదై తర్వాతేమో తండ్రి ఏమో నరికా ఇప్పుడు ఏమో శరీరం వదులుతున్నా శరీరం లేవు ఏమైపోతారా నరకాలిపోతావు అలా వదరు అయితే తండ్రిని నరికాను కదా అంటామా నువ్వు ఒక తండ్రినే నరికింది ఏమో తండ్రిలు అందరినీ నరికావు పాతలను నరికావు వందల నడికి ఆ వారసు కట్ట కడ ఇంత బాబం వచ్చిందమాసో ఇంత పాపం రాలేదు ఎందువల్ల ఈశ్వరుడు దగ్గర ఉన్న కాలం నుంచి రాలేదు అది రాలేదు వీటి తండ్రి బాధలు వెళ్ళడు ఏర్పడించుకుంటారేత పాదవుల వెళ్ళకడగా అతను ఆయా ఈ దుర్గతి ఉన్న కాలం నుంచి అతనే నేను తన్నాడు లేకపోతే ఎందుకు చేతిలో పరి ఆదుల మీద పడితారా దుఃఖపడి ఆ శ్రీకృష్ణ స్వామి వారి పానాల మీద తారటారట దుఃఖోతశం చేసుకున్నటువంటి వారి ఆ కుంటి దేవతి శ్రీకృష్ణ స్వామి వారు వచ్చినటువంటి యొక్క రాజలోకము అంటులు ఆ భద్రవాహర్ణి యొక్క గ్రహములందు ఏం చేశారట ఆ గురించి చిత్రాంగనైనటువంటి వారంత ప్రత్యక్ష మహావైభవంతో మూడు రోజులు ఏం చేసి ఉన్నారట